మేవా ఆంధ్రులం తెలుగు మా మాతృభాష మీరు ఎవరు నేను ఆంధ్రుణ్ణి గోపి మీ మాతృభాష ఏది నా మాతృభాష కన్నడం నేను భారతీయుణ్ణి నువ్వు భారతీయుడివి మీరు భారతీయులు మనం భారతీయులం కన్నడం తెలుగు హిందీ మన భాషలే భారతదేశం మన దేశం లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ మేవ్ ఆంధ్రులం మేవ్ ఆంధ్రులం తెలుగు మా మాతృభాష తెలుగు మా మాతృభాష మీరు ఎవరు మీరు ఎవరు నేను ఆంధ్రుణ్ణి నేను ఆంధ్రుణ్ణి గోపీ మీ మాతృభాష ఏది గోపి మీ మాతృభాష ఏది నా మాతృభాష కన్నడం నా మాతృభాష కన్నడం నేను భారతీయుణ్ణి నేను భారతీయుణ్ణి నువ్వు భారతీయుడివి నువ్వు భారతీయుడివి మీరు భారతీయులు మీరు భారతీయులు మనం భారతీయులం మనం భారతీయులం కన్నడం తెలుగు హిందీ మన కన్నడం తెలుగు హిందీ మన భాషలే భారతదేశం మన దేశం భారతదేశం మన దేశం డ్రిల్స్ ఎక్స్పాన్షన్ డ్రిల్ ఇది మన క్లాసు అవి గడియారాలు అవి మన గడియారాలు. గదులు వాళ్ళు ఎవరి స్నేహితులు వాళ్లు మన స్నేహితులు ఇది ఎవరి దేశం ఇది మన దేశం